మూర్తిపురాణానామాలయ భగవత్పాదశంకర లోకశంకర సహనాభు సహనం సమస్సు సహజీ జంకరవాహీ తేజశ్రీ ఆభీతమస్తువహీ ఓం శాంతి శాంతి శాంతి apita bhavati Mata amata అత్ర అపితాీ మాత అమాతకా అలోకా అదేవా చూడండి ఈయన తండ్రి ఈయన తండ్రి ఈ వేదములు వీళ్ళు దేవతలు నేను భక్తుడిని ఇది లోకము భూలోకము స్వర్గలోకము ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో తెలుసుకున్నా ఎంతవరకు మీరు నానాత్మంతో కూడిన ద్వైతంలో భాగంగా ఉంటారో అంతవరకే ఉంటాయి మీరు నిద్రపోయినప్పుడు ఇవేమీ ఉండవు మీరు ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందినప్పుడు కూడా ఇవన్నీ ది బికమ్ నాన్ ఇష్యూస్ ఎవరే కదా ఆత్మసాక్షాత్ జీవన్ముక్తంకి హండ్రి హండ్రి కాదు తల్లి తల్లి కాదు లోకాలు లోకాలు కావు ఏమీ ఉండవు అన్నీ కూడా ఇప్పుడు సినిమా తర్వాత హీరో ఉండడు హీరో హీరో కాడు విలన్ విలన్ కాడు నానిసే కాదు ఎవరు నేను కాదు సినిమా తర్వాత ఆ విషయాన్ని చెప్పడం శుభం వచ్చే ఒక గ్రూప్ ఫోటో తీసేసి వాళ్ళందరినీ పెట్టేసి విలన్ చేత విలన్ వచ్చి నాలుగు క్షమించాలంట అంత అరుణ్ ఉండాలి కనుక సేపు అంత బెబలాట పెట్టి నాయకుడితో అంత చేసిన వాడు ఆకర్మించు నన్ను క్షమించండి అంటాడు సరే అంటాడు వీడు మనం ఇంటికి అక్కడ అవసరం అంటే ఏమైనా జరిగితే వెళ్ళను వెళ్ళని కాదు హీరో హీరో కాదు అసలు అలాగే జీవన్ ముక్త వస్తుంది కూడా అని చెప్తున్నారు ఇక్కడ అయితే ముందు ఒక విస్తృతమైన అవతారిక సంకరణమే కలదు అది మనం చదవాలి ప్రపృత ప్ర పురతం లేదు టాపిక్ ఏమంటే స్వయం జ్యోతి అనే టాపిక్ ఇక్కడ దేవుడు చేస్తున్నారు ఆత్మ విచారణ ఉంటుంది అంటే ఒక ఆయన వెళ్ళి నాకు మరి దేవుని అలా ఉద్రయిస్తున్నాను నేను మొక్కి మొక్కలు వేడు అన్నాను నేను ఆత్మ అంటే దేవుడు అంటే ఆయన ఆత్మ అంటే మేమత్తు కొడుకు దేవుడే ఆత్మా చ బ్రహ్మ ఆత్మ విచారము వేణువు దేవుత దేవుడు విచారము వేరు కాదు అని ఏం చేయాలి సో ఆ రకంగా ఆత్మ విచారమే అంటే దేవుడి గురించి విచారమే స్వయం జ్యోతి స్వయం ప్రకాశం ఆత్మ అవిద్యా కామ కర్మ విల ము ఈ మూడు ఉండవు ఆత్మ ఏ అహంకారము అంటే జీవనీయంగా ఉంటాయి దేహేంద్రియ మన పాదాత్నించింది అహంకార రూపుల్లో ఉంటాడే జీవుడు భోక్త కర్త భోక్త వారిలో ఈ మూడు ఉంటాయి యువతములు అజ్ఞానము కామములు కర్మలు ఉంటాయి మీరు కర్మలు చేస్తున్నాం కామ్యకర్మ చేస్తున్న వాడిని తీసుకోండి నిత్యకర్మ గురించి పట్టించుకోకండి ఎందుకంటే నిత్యకర్మ చేస్తున్నవాడు మైకి పెట్టి చేయదు మీరు మేము సంజామైన మైకి పెట్టి చేస్తారా సత్యనాయవంతం మాత్రం మైకి పెట్టి చేస్తారు పోల సత్యనాయవంతం కాబట్టి పోనీ ఇంకో ఇంకో మైక్ మీరు మైకి పెట్టారంటే అది కావ్యకర్మ అని సంన్యామంలో చేసేది మైక్ ఎవరైనా పెడతారా నా పాయింట్ ఏంటంటే సంధ్యామంలో అభ్యుత్వాలనే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళలో వాళ్ళు చేసుకుంటారు దీనికోసం ప్రచారం ఏముండదు కామ్యకర్మ అనేటువంటి అన్యత్సహాసాలు వస్తాయి చేస్తున్న వాళ్ళని మీరు పరిశీలించండి కర్మ ఆ కర్మలంలో ఏముంటుంది దానికి మూలంలో ఏముంటుంది అజ్ఞానము అజ్ఞానం ఉంటేనే కామనం ఉంటుంది కామనం ఉన్నప్పుడే కర్మ చేస్తారు ఈ మూడింటికి అతీతమైనది ఆత్మతత్వము అని చెప్పడం లేనది ఓకే అసైన్యత్వాదాత్మన ఆదరింపు వాటికి వాటికి ఈ మూడింటికి ఆత్మతోటి సంబంధం ఉంది అవి ఆత్మ చెంది ఉంటాయి అని ఎందుకు చెప్పకూడదు అంటే చూడగా ఇప్పుడు మీరు చీకట్లో నిలబడి ఉన్నా మీరు చీకట్లో అయిపోయారా లేకపోతే చీకట్ని తెలుసుకుని మెరుగు అయ్యేదా చీకట్ను తెలుసుకుని తెలుసుకుంటున్న కారణంగా ఆ చీకటి మీ స్వరూపంలో మీరు అసంగంగా నిలిచి ఉన్నారా అదనంలో చీకటి మీ స్వరూపం అవ్వదు సపోజ్ మీరు గంట సేపు చీకట్లో ఉన్నారనుకోండి మీరు చీకట్లాగా ఏమి తెలియని వాళ్ళు అయిపోతారా అవరు సపోజ్ ఒక రోజు ఇరవై నాలుగు గంటలు మిమ్మల్ని చీకటి మీద వర్ధించాలనుకోండి మీకు తెలియకుండా అయిపోతారా మీరు అవరు ఒక ఇరవై నాలుగు జన్మలు మిమ్మల్ని మీరు చీకటిని తెలుసుకునే వాళ్ళు కానీ మిగిలిపోతారు తప్ప చీకటి మీరు అవ్వరు మీద మీ కాబట్టి అజ్ఞానము ఆత్మస్వరూపమునకు అంటదు కామనలు స్వరూపానికి అంతము లేపం ఉండదు కర్మలకే స్వరూపం ఉన్నప్పుడు సమాజం లేదు అంటే కర్తృత్వం కానీ భౌతృత్వం కానీ ఆత్మస్వరూపాన్ని స్పృశించవు ఈ మాట మనం చెప్పాం తర్వాత అవిద్యా కామకర్మలు మనస్సులో ఉంటాయి మనస్సులో కూడా వచ్చిపోతూ ఉంటాయి గీతలో ప్రజహాతి కదా కామాన్ సన్మాన్ పాత్ర మనోగత మనస్సులో గతం అంటే వెళ్ళడం రావడం మనస్సులోకి వస్తాయి పోవడం అక్కడ కూడా స్థిరంగా ఏముండదు ఇప్పుడు మీకు కామన స్థిరంగా ఉంటుందా ఏదో కాలం వస్తుంది ఎందుకు తీరితే తీరింది లేకపోతే లేదు తర్వాత కొంత ల్యాప్ వచ్చి మళ్ళీ కామన్ వస్తుంది అంతేకాని అలా స్థిరంగా ఏముంది పో కాబట్టి మనస్సుకే అవి స్థిరం కాలిపోతే ఆత్మస్వరూపంలో అవి సంఘమం కలిగించే ప్రసక్తి లేదు తత్ర ఏమాశంకాయతే ఇదంతా మనం చెప్పాడు ఆత్మస్వయం ప్రకాశము అసంగము ఇది మెయిన్ టాపిక్ మనం చెప్తూ ఉన్నాం దీని మీద ఒక షంకా బయల్ చేస్తుంది ఒక డౌట్ బయల్ చేస్తుంది ఎవరికైనా ఏమైంది చైతన్య స్వభావే సత్య ఏకీభావాత్ నతి స్త్రీపుంసో సంపవిష్వీ ఆత్మ చైతన్య ప్రకాశం ఏక ఆత్మ యొక్క ఆత్మ యొక్క స్వరూపమేణిగా అయినప్పటికీ ఆత్మ చేయవడదు నిడ్రై రు తెలుసుకోముట అనే ప్రక్రియ లేదు ఇది ఎలా ఉందంటే పంచదారయే అయినప్పటికీ దాంతో స్వీట్నెస్ ఉండదు స్వీట్నెస్ ఎప్పుడు ఉంటుందో చూసిన నాలిక నాలిక ఉంటేనే స్వీట్నెస్ ఉంటుంది లేకపోతే స్వీట్నెస్ ఉంటుంది నేను ఆవకా అని చెప్పట్లేదు పంసారమా అంటే తెలుస్తున్నా పంసారకి కూడా నాతో ఉంటేనే స్వీట్నెస్ ఉంది ఎవరికే ఉండదు అలాగే చైతన్య స్వరూపమైన ఆత్మ ఎందు కూడా జాగ్రత్త ఉన్నప్పుడే తెలుసుకుంటా అనేది ఉంటుంది బయట ఉంటుంది కనుక నిద్రావస్థ ఎందు జీవన్ముక్త అవస్థ ఎందు ఏకత్వం ఉంటుంది కనుక రెండవది ఉండదు కనుక లైక్ స్త్రీ పురుషులు కౌగులించుకున్నప్పుడు ఎలా అయితే ఏకత్వం వచ్చి ఇంకా ఏమీ తెలియబడటం లేదు అదేవిధంగా ఏకత్వం ఉన్న సందర్భంలో తెలియట ప్రాసెస్ ఉండదు అంటే ఆత్మ జడవైపోతుందంటే జగవదు చైతన్య స్వరూపంగానే ఉంటుంది అయినా కూడా అనేది ఉండదు ఎందుకంటే ఏకత్వం ఉన్నందు ఉండదు అని చెప్పడం ఓకే స్త్రీ పురుషుడు కౌతలించుకున్నప్పుడు ఏకత్వం ఉంటుంది అప్పుడు రెండవదే తెలియబడు అందు వంద దానికి లేదు మీరు నాలుగైదు దృష్టాంతాలు ఇంకో దృష్టాంతం కూడా ఉంది చెప్పినప్పుడు నాకు గుర్తు రాలేదు తర్వాత గుర్తు ఇప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి అదే ఎదుర్కొండ ఎలుగు బట్టి మీ నాటైనా అంటే ఇక్కడ అలాంటి వేయంలో ఇక్కడ వీధి కుక్కలు కంటపడతాయి తప్ప ఎరుగు బంట్లు వేరే కంటపడాలి ఎందుకంటే ఇక్కడ అడగే లేదు స్టే స్థితిలో మేము అప్పుడు ఒక రోడ్డు ఉంది ఫోన్ స్టిక్ రోడ్ అంట ఆశ్రమం వెళ్తా వాకింగ్ ఇటు వెళ్తూ ఉంటాం ఆశ్రమం వరకు మీరు వాకింగ్ ఇటు వెళ్తున్నారు అక్కడ ఎరుగు బంట్లు ఎప్పుడైనా కనబడే అవకాశం ఉంటుంది టేక్ తెలుగుబుట్టి కాకుండా ఇంకా దానికి అటువైపు వెళ్ళదు నేను అప్పుడు వచ్చేయని చెప్తాను సపోజ్ నేను నడిచి పెడుతున్నాను ఏదో దారణులు నడిచి ఎవరు ఉండదు రోజులు ఎవరు కార్ పాస్ అవుతుంది ఆ రోడ్ నేను వాకింగ్ మీద ఉంటాను థర్టీ మినిట్స్ వాక్ చేస్తే మూడు నాలుగు కార్లు పాస్ అంటే టెన్ మెన్స్ ఒక కాలం ఎవరైతే ఇంకెవరిలో ఉండదు మనుషులు నడిచి వెళ్ళే వాళ్ళు ఎవరో ఉండదు వీడే వీడే ఉంటాడు వీళ్ళు ఎప్పుడో నడిచి ఉండదు ఇటు అటు అడవి సడన్ గా ఎలుగుబట్టి రోజు మీరు దానికేసి అది మీకేసి చూస్తారు అప్పుడు ఏకత్వం ఉంటుంది అప్పుడు రెండవ రెండదు అప్పుడు కూడా కాజ్లేటివ్ ప్రాసెస్ ఉండదు మీరు దృష్టాంతం స్త్రీ పురుషయోహ సంతరిష్ అనేది బెటర్ ఎగ్జాంపుల్ అది దట్ ఇస్ నాట్ వన్యం వైద్యు నెటాల్సో అప్త కాబట్టి ఏకత్వం ఉన్న చోట జ్ఞానము అంటే జ్ఞానం అంటే ఖండిత జ్ఞానం ద్రష్టాదృశ్యము జ్ఞాత జ్ఞేయం అనే జ్ఞానము ఉండదు ఈ మాట చెప్పడమైనది తాసంగికము ఏతం అక్కడ అదే సందర్భంలో ప్రాసంగికముగా అంటే ప్రసంగాన్ని బట్టి ఈ మాట చెప్ ఇంకో మాట కూడా చెప్పారు ఏమిటంటే ఇది ఇప్పుడు చూడండి నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు ఈయన ఒకటి రెండు మూడవ వాడు అన్నాను తృతీయ మూడవ వాడు తృతీయత్వము ధర్మమా కాదా కాదు ప్రసంగవశాత్తు మూడవవాడు అని అన్నాం గాని మూడవ ఇప్పుడు మీరు పెద్ద పండు చిన్న పండు నాకు పెద్ద పండు కావాలని వెళ్ళలేదు తీసుకున్నాడు తింటున్నాడు వాడు తింటున్నది పండుతో పాటుగా పెద్దతనానికి కూడా ఏంటా అలాగే ఉండదు అది ధర్మము అని ఉంటామో అది కేవలము ఆపేక్షికంగా ఉంటుంది రిలేటివ్ గా ఓ సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప స్వతహాగా అదే ఉండదు స్వతహాగా ధర్మం ఏముండదు తెలుసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వీడు నాలుగో కొడుకు అన్నారనుకోండి స్వతహాగా వాడు నాలుగు కాదు కొడుకు కూడా కాదు స్వతహాగా ఏదీ కాదు ఇప్పుడు ఈ దీపము తనంత తానుగా ప్రకాశిస్తోంది అన్నాడు అంటే అది ప్రకాశము అంతే అంతేకాని మరి సనంతతానుగా ప్రకాశించుట ఇవి ఉండవు దాని ఎందు అది ప్రకాశమై ఉంటుంది ఓకే అంతే తప్ప మనము ఈ గోడ తనంత తాను ప్రకాశించుటలేదు ఈ కవులు సనంతతాను ప్రకాశించుటలేదు దీపం దగ్గరికి వచ్చేప్పటికీ అనంత తాను ప్రకాశిస్తుంది అని మనం చెప్తున్నాం అంతే తప్ప ఈ గోడ ఎందు ప్రకాశించకపోవటా అనే ధర్మం దాన్ని కతుక్కుని లేదు ప్రకాశ స్వయంగా ప్రకాశించటా అనే ధర్మం దేనికి అప్పుక్కుని లేదు ఇది జస్ట్ ప్రకాశం ఆత్మ కూడా అంతే ఆత్మ మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు ఇవి స్వయంగా ప్రకాశించేవి కావు వీటితోటి పోల్చి ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పారు అంతే తప్ప ఆత్మకి స్వయం ప్రకాశము అనే ఒక గుణము ఒక ట్యాగ్ అపుక్కుని ఉంటుంది అని కాదు మరి ఆత్మ ఏమిటి అది ఏదో అదే ఇట్ ఈస్ వాటి అంటే అది స్వయం ప్రకాశము అని మీరు అంటే స్వయం ప్రకాశం కాని వాటి చూపించి అప్పుడు ఇది స్వయం ప్రకాశము ఇవన్నీ సాపేక్ష ధర్మాలు తప్ప అతి సంజ్యోతి ప్రవర్తించేవి కావు అని చెప్తున్నా కాబట్టి కామము అంటే కామన కోరిక ఆత్మ యొక్క ధర్మమా కాదు కర్మ ఆత్మ యొక్క ధర్మమా కాదు అజ్ఞానము ఆత్మ యొక్క ధర్మమా కాదు మరి అది కాని స్వయం జ్యోతిష్ కూడా ఆత్మ ధర్మం కాదు అది కూడా రెలిటివ్గా వచ్చిందే స్వయం జ్యోతిష్వమీ స్వభావ స్వభావ అంటే స్వరూపము ఈ ఆత్మకి స్వయం ప్రకాశత్వమనేది కూడా ఒక విలక్షణమైన ధర్మము అని చెప్పడానికి వీలు లేదు ఎందుకు తెలుసిన యస్ సంప్రసాదే నే సంప్రసాదము అంటే రెండు లక్షలు ఎక్కువ నిద్రపోయారనుకోండి నిద్రలో మీరు ఆత్మస్వరూపులే ఉంటారు అంటే అంతేకాని స్వయం ప్రకాశ ఆత్మస్వరూపులుగా ఏమీ ఉండదు ఆత్మస్వరూపులుగానే ఉంటారు అక్కడ సత్యం ఉంటుంది చిత్ అనేది ఏమీ ఉండలేక సద్రూపంగానే ఉంటారు చిత్తు ఇంకో సందర్భంలో వస్తుంది కాబట్టి స్వయం ప్రకాశం లక్షణం కూడా సంప్రసాదమునందు మనకి అనుభవమునకు వచ్చుటలేదు జాగ్రత్త వ్యవస్థలో అనుభవానికి వచ్చినట్టుగా నిద్రా సుశుక్తిలో స్వంప్ర స్వయం ప్రకాశం అనే ధర్మం కూడా అనుభవానికి వచ్చు కలేదు కాబట్టి స్వయం ప్రకాశం అనేది జఠిగా ఉంటారు ఈ చర్చలు ఈ స్వయం ప్రకాశము అనేది నేను ఇప్పుడు అది అది ఇప్పుడు చర్చ ఓకే చూద్దాం నేను ఐ డోంట్ వాట్టి ఆంటిసిపెక్ట్ చేసినట్టు కొప్పుడు కాదు చేసినట్టుగా తప్పు చెప్పి మళ్ళీ దిద్దుకోవాల్సింది అందుకే చూద్దాం లక్ష్యంగా ఉంటాను ఇక ఆశంకాబట్టి ఆత్మస్వయం ప్రకాశం మనం ఎలా చెప్తాం ఆత్మయం ఆత్మ ఉందా లేదా లేదు ఒక కామనకి ఇంకో కామనకి మధ్యలో మీరు ఆత్మస్వరూపులుగా ఉన్నప్పటికీ కామన అనేది లేకుండా ఉన్నాడు కాబట్టి కామన ఆగంతుకమే కానీ సహజము కాదు అని వీరు చెప్పారు స్వయం ప్రకాశము కూడా ఆదరించుకొని ఎందుకో తెలిసిన ఆత్మస్వయం ప్రకాశము మీరు నిద్రపోతున్నప్పుడు అనుకుంటున్నారా జాగ్రత్త వస్తవం అనుకుంటున్నారా జాగ్రత్త వస్తవమే అనుకుంటున్నారు నిద్రపోతున్నప్పుడు ఆత్మస్వయం ప్రకాశము ఇది ఏ గురుట లేదు కాబట్టి స్వయం ప్రకాశత్వము కూడా కామ కర్మ అజ్ఞానము వలె ఆదరించుకమే అని వీరి చేత స్వయం ప్రకాశం ఆదంతులు అనుకోవచ్చు కామల వంటిదా స్వయం ప్రకాశం కామల వంటిది కాదు ఇప్పుడు బంగారం ఉందండి నెక్లకారం దాని మీద వచ్చింది పోతుంది కానీ స్పష్టగా మెరియూత అని వచ్చిపోయిందండి కాదు కాబట్టి స్వయం ప్రకాశ ధర్మాన్ని కామ కర్మ వాటితో అవన్నీ ఒకే దాతం కట్టేయటం కేవలము సుశుప్తి ఎందు ఉపల్యమగటం అనే హేతువు చేత స్వయం ప్రకాశత్వం అనేది ఆత్మకు ఆగంచుకమే అని ఎలా ఒప్పుకుంటాం అది ఒప్పుకో అది కాపీకే తన్నిరాకరణ ఆ విధమైన అబ్జెక్షన్ ఎవరైనా రైజ్ చేస్తే జెంట్రైజ్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను కాబట్టి కామన అనేది ఆత్మస్వరూపంలో లేదు ఒప్పిపోయేది అదేవిధంగా స్వయం ప్రకాశత్వం కూడా ఆత్మస్వరూపంలో ఉండదు వచ్చిపోతుంది ఎందుకంటే ఎలా అయితే కామన రెండు కామనల మధ్య కామన ఉపల్యం అవుతలేదో నిద్రపోయినప్పుడు స్వయం ప్రకాశ ధర్మము ఉపలబ్ధమవుతలేదు కాబట్టి ఆత్మస్వయం ప్రకాశం అనే ధర్మము కూడా ఆగంతుకమే వచ్చిపోయేదే అని శంక ఇది ఆశంకాయాం ప్రాప్తా అనే శాంకం వచ్చాయి అంటే ఏంటనమాట ఇప్పుడు ఆత్మ సుశుప్తి ఎందు స్వయం సుపల్యం అవటం లేదు చేయబడటం లేదు కాబట్టి ఆత్మ సుశుప్తి ఎందు ప్రకాశించుటలేదు అనే ఆశంకడత ఎలాగంటే కన్యాకరణా అటువంటి ఆశంకని నిరాకరిస్తున్నారు ఎలా నిరాకరించారంటే కూడా ఇలా సుశుప్తిలో ఆత్మ ఉన్నది ప్రకాశిస్తోంది మరి ప్రకాశిస్తే ఘటపటాలు తెలిసినట్టుగా ఏమీ తెలియటం లేదు కదా ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో ఆత్మ ప్రకాశిస్తుంది ఎలాంటి పదలదు ఎంత తెలుస్తోంది ఆత్మ ప్రకాశం వల్లనే అయితే సుశుప్తిలో ఆత్మ ప్రకాశించటం అందువల్ల ఏమీ తెలియక లేదు కనుక తప్పు ఎందుకంటే ఏమీ తెలియకపోవడానికి హేతు ఏమిటంటే ప్రకాశించకపోవడం కాదు మరి హేతు ఏమిటంటే ఏకత్వం హేతు తెలివిట అనేది ఉండాలంటే నానాత్వం ఉండాలి జాగ్రత్త వ్యవస్థలోనూ స్వప్నంలోనూ నానాత్మ ఉన్నది కనుక తెలివిట అనే అనుభవం కలుగుతుంది సుశుద్ధి ఎందు ఏకత్వం ఉన్నది కనుక నానాత్వం లేదు కనుక తెలియట అనే అనుభవం కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా స్త్రీ పురుషుడు కౌగులించుకున్నప్పుడు తెలియట అనేది లేకుండా పోతూ ఉంటుంది జాగ్రత్తలు ఆ కౌగులించుకున్నప్పుడు నానాత్మను లేదు కాబట్టి తెలియకపోవడానికి ప్రయోజకము నానాత్వ అభావమే కానీ స్వయం ప్రకాశత్వము లోపించుక మాత్రము కాదు నా భాషమే కానీ తెలిసిందా ఓకే అంత పాత్ర స్త్రీపుంసలో దృష్టాంతోపాదాన స్త్రీ పురుషుల కౌమిలి అనే దృష్టాంతాన్ని మనం తీసుకున్నాం తీసుకుని ఏం నిరూపిస్తున్నాము విద్యమానస్య ే అగ్రహణం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఘటము పటము అనేది తెలుసుకున్నాడు ఆత్మస్వయం ప్రకాశము కనుక అదే సమయంలో వీళ్ళు ప్రియుగాని చేత కౌగులించు కొనబడినాడు వీడు కౌగులించుకోవడం కాదు ఆమె చేత వీళ్ళు కౌగులించు కొనబడవలేము ఎందుకంటే ఆవిడ చూసేసింది అనుకోండి కాబట్టి అలా గౌరవించుకున్నబడిన సందర్భంలో వీరికి ఘటన కాదు తెలియట లేదు ఎందువల్ల అంటే ఆత్మప్రకాశం కూడా మానేసింది కాబట్టి కాదు ఏ భావాధేతో దరిక అదేవిధంగా సుశుప్తి ఎందుకు కూడా ఆత్మ యొక్క స్వయం ప్రకాశము అనుభవానికి రాకపోవడానికి కారణము స్వయం ప్రకాశము లుప్తమోట కాదు జీవితకు ఆవశ్యకమైన నానాత్మము లేకుండా అని నిరూపించాల్సి ఉంటుంది కాబట్టి స్వయం జ్యోతిష్మస్య విద్యమానస్య అది ఉంటూనే ఉన్నది చుసితేలు కూడా అయినప్పటికీ ఏకీభావార్థేతో అగ్రహణం ఏకత్వం అనే కారణంగా అంటే నానాత్వమంతా ఏకత్వంలో విలీనమైపోయిన కారణంగా ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వము అనుభవములకు వచ్చి తలేదు నతూ కామకర్మాధిపతి ఆదరించుకం అంతే తప్ప కామకర్మాదులోనే వచ్చిపోయిదనే లక్షణం వేరు వేయకపోవచ్చు కాబట్టి కామకర్మాదులను స్వయం జ్యోతిష్వము అదిగో సుశుద్ధిలో కామకర్మాదులు లేవు కాబట్టి కామట మానుల వలే చైంద్రో పుష్పము ఆగంకుతము అని చెప్పుక ఇేక ప్రాసంగికమభియ ఇదంతా సుశుద్ధి అనే ప్రసంగంలో చెప్పడం అయినది చెప్పి ప్రకృతం తదేవ అనుప్రవర్తయతి ఇప్పుడు ఏదో సందర్భాన్ని బట్టి ఇంకోవైపు డైవర్ట్ అవుతాం అది పూర్తి చేసేసి మళ్ళీ వచ్చేసి ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే కామధర్మాలు స్వయం జ్యోతిష్ణం ఆనంద కాదు అని నిరూపించి ఒక శంకలను తోచిపుచ్చి మళ్లీ ఈ స్థితి కాదు టేకప్ చేసినటువంటి విచారాన్ని ముందుకు తీసుకుపోతోంది ఓకే అత్ర ఏ తృతము సరే మంచిది అయితే ఏది ప్రస్తుతం ఏ విచారాన్ని ముందుకు తీసుకుపోతుంది అంటే ఏది ప్రకృతమో దాన్నే ముందుకు తీసుకుపోతుంది మంచిది అంటే చాలా సంతోషం ఏది ప్రకృతం ఎందుకంటే అంటే ఈ భాష్యాల్లో కొంత ముందుకు వెళ్ళేది ప్రకృతం ఏమిటో తెలియకుండా అయిపోతుంది ఈ ట్రాక్ కొత్త ఏది కొలు మనం చర్చిస్తుందో ఏదో అసలు ఎలా ప్రారంభించాము పవన్ జ్యోతి ఏది ఆదిత్యుడు ఆదిత్యులు అస్తం విజాకా జ్యోతి అవి ఎవరూ మొదలు పెట్టాయి మొదలుపెట్టినప్పుడు ఏమనిపించిందంటే చిన్న చెబుతు జరిగినట్టుగా ఉంది ఏమిటంటే హైదు జాగ్రత్త జరిగినట్టు అది తర్వాత జట్టులో అయిపోయి ఎక్కడెక్కడో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్రపంచం మా దృష్టిలో మీరే చెప్పండి ప్రభుత్వం జల్పం చూసుకోవాలి ఇది ప్రపంచం ఏమిటో తెలుసిన అవిద్యాకామకర్మ వినిర్ముక్త్రూపే ఆత్మో గృహ్యతే ప్రతీ ఇది నమ్మదండే విషయము విశ్వాసానికి విషయము కాది మీ అనుభవం మీరు మీ అనుభవాన్ని మీరు బేబీస్ వేసుకోండి అంచనా వేసుకోండి మీరు సుచిత్తు ఒకసారి పరిశీలించండి ఇప్పుడు నేను నేను సార్ మీ సుచిత్తు విషయం చెప్తూ ఉంటా మీరు భర్తతో జరగలాడారు ఏదో చెప్తున్నా ఏం అనుకోకండి ఏదో అంటున్నా సంథింగ్ ఏదో అనాలి కాబట్టి ఏదో అనుభవంలో ఏదో చెప్పాలి కదా కొట్లాడారు నిద్రలకు వెళ్ళారు ఈ కొట్లాడే అమైపోయింది భక్తుతో ప్రేమగా అసమాలు కొట్లాడడం ఇందులో మీరు కాదు అసలు మాట్లాడి ఒకటి అని అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడటం కూడా ఉందని అనుకోండి అస్తమాలు కొట్లాడితే ఇంకా కొట్లాడే ప్రేమగా మాట్లాడటం కూడా ఉంది ప్రేమగా మాట్లాడే వాళ్ళు సంతోషించారు మీకు సంతోషం కలిగింది మిత్రలోకి వెళ్ళాడు ఎవరైనా సంతోషం అన్ని ఏళ్ళు సుప్తిలో కాబట్టి ఇది మీకు ప్రత్యక్ష అనుభవ సిద్ధమా కాదా ప్రత్యక్షం అంటే కలప చూసేది కాదు డైరెక్ట్ నాలెడ్జ్ అవమా కదా చెప్తామంటే దిస్ ఈజ్ డైరెక్ట్ నాలెడ్జ్ మీకు ఏదో కోరిక పుట్టింది ఏమన్నా కొత్త రకంగా చూసుకోవాలని కోరిక పుట్టింది భర్త చేస్తా అన్నాడు పో భర్త డబ్బులు లేకపోవాలన్నాడు దుఃఖంగా లేదు అప్పుడు ఆ కోరిక ఏమైంది మెక్రస్ డబ్బులు లేవంటారు మీకు తమ ఫీజు స్కూల్ ఫీజు పెట్టడానికి డబ్బులు వచ్చాయంటున్నారు కదా మీరు మొత్తానికి అలాంటి ఉంటుంది ఆ కోరిక పోయింది నిద్రలో వెళ్ళే కాబట్టి ఈ నిద్ర ఉన్న దిశ మీకు ప్రత్యక్షానుభవం ఏమిటంటే మీరు క్వాసుని ఇంటికి వెళ్ళి ఏటో మనం యథార్థం చదువుకుంటున్నామే కానీ ఈ అజ్ఞానం లాగే నిల్లుపోయింది ఇంకా పోవలేదు అని అనిపించింది నిద్రపోయారు ఏమైంది అజ్ఞానం మళ్ళీ తెలివి వచ్చి లేదా అంత క్లాసు గుర్తు వస్తే కానీ మళ్ళీ అజ్ఞానం కాదు కాబట్టి అజ్ఞానము పోయింది అజ్ఞానం మాత్రం అక్కడుంది అది పోయింది కామనము పోయేది కర్మలు శతచండీ యాగలు చేసేదండి శతచండీ చేశాడు మామూలు మామూలు కాదు శతచండీ ఆలసి తోలసి ఆ మహే భాన బాబు వీళ్ళందరూ దక్షిణం నుంచి వెళ్ళాడు చాలేట అయింది ఇప్పటికైనా వెళ్ళి వెళ్ళి చె తిని పలుకున్నాడు ఎవరైంది చెప్పం చెల్లి కామ కర్మ అది కూడా పోయింది దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఇది స్వరూపము నందు అజ్ఞానము కామనలు కర్మలు ఉన్నట్టనస్తా లేదు ఉంటే పోకూడదు ఉంటే పోకూడదు ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకుని పలుకుంటారు చాలా బొట్టే ఉంటుంది పోకుంటారు మీకు ఇక్కడ మత్స కుటుంట్టు మత్సం ఉంది ఎలాగే మీరు ఆ మత్సరా ఉంది పోదు అది అలాగే ఉంటుంది ఎందుకంటే అది స్వరూపం అది ఆగంతుకం కాదు స్వరూపం ఎక్కడికి పోదు పోదు మీరు దీన్ని బట్టి మీ స్వరూపం మీకు ఆగంతుకం ఏది మీరు అంచనాలుసుకోండి ఒక మహాత్మును అడిగారు ఏమంటే ముఖ్య అంటే ఏంటి చూడు ఏది ఏదైతే నిద్రపోయినప్పుడు జారిపోతుందో అది నిత్య నిద్రపోయేటప్పుడు ఏది నిధులు ఉంటుందో అది సత్యం అంటే మీరు అన్నాడు అంటే నేను సత్యం అవును మరి నేను ఎటువంటి నేను సత్యము అంటే ఉన్నాను సద్రూపమైన నేను సత్యము అంటే కాదు రూపమైన నేను సత్యం కాదు నిద్రలో నేను ఫలానాన్ని వ్యక్తి లేదు కేవలం శుద్ధ సద్రూపమైన నేను సత్యము అంటే సత్ సత్యం దాని మీద ఆశయం చేప్పుడే చూసాం ఆశయం చేటంటే చిట్టు కూడా సవరూపం కాదు ఎందుకని ప్రకాశించట్లేదు కదా నిద్రలో ప్రకాశించట్లయితే కదా కాబట్టి చిట్టు కూడా ఆదంతులమే స్వరూపం కాదు నో ఎందుకో తెలుసున చిట్టు స్వరూపమే మరి ఎందుకు అనుభవానికి రావట్లేదు అంటే చూ జాగ్రహ వ్యవస్థలో కూడా నానాత్మ ఉన్నప్పుడే చిట్టు యొక్క మహిమ అనుభవానికి వస్తున్నాం నానాత్మ లేకుండా స్త్రీ పురుషుల కౌజ్ణి అనే ఏకత్వ సందర్భంలో నీకు చెట్టు ఎవరనుభవానికి వచ్చింది రాలేలేదు చిట్టు ఉంటుంది అయినా ఏకత్వ హేతు ఏకత్వం అనే కారణంగా అనుభవానికి రాదు నానాత్వం ఉంటే అనుభవానికి రాదు సుశుత్తులో చిట్టు చిట్టులాగే ఉంటుంది కానీ ఏకత్వం కారణంగా అనుభవానికి వచ్చుక లేదు కాబట్టి చచ్చిట్టు నీర్ నిద్రలో ఆనందం ఉండలేదా శాంతి రూపమైన ఆనందము కాదు కాబట్టి నిద్రలో ఆనందాన్ని మీరు ఎంత ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి దెబ్బ ఎంత ఖర్చు పెట్టాలి పుణ్యం చేయాలి ఎన్ని ఉపాసనలు చేయాలి ఏం చేయాలి దగ్గరలో ఆనందం ఏం చేయాలి మహారాజుకి ఆనందము దేదవాడికి నిద్రలో ఆనందము సమానము కాబట్టి మీ స్వరూపం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ మీ స్వరూపం ఏంటంటే సచ్చిదానందమే మీ యొక్క స్వరూపం డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఓకే ఆయన ఒక మంచి అధికారంలో చేసి ఇచ్చారు దీంట్లో విషయాన్ని మీరు వినండి దీనికి సంబంధించింది డూంగే మహారాజ్ అని మీరు ఎప్పుడూ వెళ్ళాలి లోకంలో ప్రసిద్ధి కలవచ్చు డూంగిరే మహారాజ్ నేను హిందీలో చెప్పేవాళ్ళు హిందీలోనూ మరాఠీలోనూ చెప్పే మరాఠీలో చెప్పేవాళ్ళు అది ఎవరో తెలుగులో అనువాదించేశారు ఒక పేజీ టాపిక్ సుఖము శాంతి చూడదు సుఖమేమిటి శాంతి ఏమిటి నేను ఇంకా చదవకుండానే చెప్తున్నా జాగ్రత్త వ్యవస్థలో ఇంద్రియ సుఖం ఉంటుంది తప్ప శాంతి ఉంటుంది సుసృప్తిలో ఇంద్రియాలు ఉండవు ఇంద్రియ సుఖము ఉండదు శాంతి ఉంటుంది జీవితంలో సుఖం సుఖానికి కంటే శాంతికి ఎక్కువ విలువ కలగదు ఆ కారణంతోనే సుఖ సామగ్రులను సమస్తం వదిలి మనుష్యుడు తాత్కాలికంగానైనా శాంతిని పొందే నిద్రను ఆశ్రయిస్తున్నాడు అపేక్షిస్తున్నాడు ఎపడోపరేట్గానే ఉంది వారు తద్వారా నిద్ర బోధించే బోధవి శాంతి ఆనందము బయట నుంచి కూరే పదార్థము కాదు బాహ్య వస్తువులతో పొందేది కాదు అంతరాంతరంలో సమాధానం పొంది సమాధానం అంటే నిష్ట ధ్యానం సంపాదింపదేంటి నిద్ర మనకి తిండి పెట్టదు డబ్బులు ఇవ్వదు కానీ అది లేకపోతే మనుష్యునికి జీవితం జరగదు నిద్ర ఆంతరికమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది తారతమ్యములు లేకుండా న్యూనాధిక్యతలు లేకుండా సమాన స్థాయితో అందరినీ ఆదరిస్తుంది ఇంతకు ఆనందము శాంతి బాహ్య సామగ్రులతో లభించదు కాబట్టి మనుష్యులు తప్పనిసరి అంతర్ముఖుడై అంతరాంతరములలో అన్నీ వదిలి ప్రవేశించవలసి వస్తూ ఉంది ఫలితార్థమేమంటే ఈ సత్యాన్ని గుర్తెరిగి బయటి సుఖమున్న కవి ప్రాపులాడక ఆంతరికమైన శాంతిని ఆనందమును పొందుటకు బుద్ధులు ఉంటుంది ప్రయత్నించవలసి ఉంటుంది బాగా చెప్పారు డౌగరే అర్థం ఆయన భాగవతంలో కేవలం మనవా కథలు మాత్రమే కాకుండా తత్వాన్ని కూడా చెప్పివదు అని తెలుస్తూ